శంకర భగవత్పాదులవారు అహం పదార్థ నిరూపణము గురించి వివరిస్తూ ఉన్నారు అహం పదార్థ నిరూపణము సర్వాత్మనాదృశ్యమిదం ఋషివ నైవాహమర్థక్షణితర్శనా జానామ్యహం సర్వమితి ప్రతీతి కుతోహమాదే క్షణిక సిధ్యే దృశ్యమాన ప్రపంచం నీలోని అహంకారం ఈ రెండూ క్షణికాలే క్షణికమైన ఆ అహంకారం నాకు అన్నీ తెలుసు అనుకుంటే అది నిజం ఎలా అవుతుంది అహం పదార్థస్త్హమాది సాక్షి నిత్యం సుషుప్తావీ భావదర్శనాత్ బూతే హ్యజో నిత్యతిశ్రుతి స్వయం తత్ప్రత్యగ ఆత్మా సదసద్విలక్షణ అహంకారాదులకు మనలోని అంతరాత్మ మాత్రంగా నిలిచి ఉంటుంది జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థాత్రయంలోనూ ద్రష్టగా నిలిచే ఆ ఆత్మకు శృతివాక్యాల ప్రకారం జనన మరణాదులు లేవు అది శాశ్వతమైనది కాబట్టి అది స్థూల సూక్ష్మశరీరాల కంటే విభిన్నమైనది వికారి నిత్యా వికారో భవితం సమర్హతి మనోరథస్వప్న సుషుప్తిస్ఫుటం పునఃపునర్దృష్టమసత్వమేత మార్పు చెందే సృష్టిని పూర్తిగా ఎవరు ఎరుగుదురో వాళ్ళు ఏ మార్పు లేకుండా ఉండటం సహజం కదా ఊహలలోను కళలలోను సుషుప్తిలోను స్థూలసూక్ష్మశరీరాల ఎరుక మనకు లేకపోవటం నిత్యము అనుభవమే కదా అథోభిమానం చె మాంసపిండే పిండాభిమానిన్యపి బుద్ధికల్పితే కాలత్రయాభామోధం జ్ఞావా స్వమాత్మానముపై శాంతిం మాంసం ముద్ద అయినటువంటి స్థూల శరీరంతోనూ అహంకారపూరితమైన సూక్ష్మశరీరాలతోనూ తాదాప్యం మాని నీ స్వస్వరూపమైన సచితానంద పరబ్రహ్మాన్ని తెలుసుకొని శాంతిని పొందు త్యజాభిమానం కులగోత్రనామ రూపాశ్రమేష్ర్ద్రసవాశ్రిసంగర్మానృతీ ధర్మాన కర్తృతాదీం త్యక్ భవాఖండస్వ తుమైన ఈ శరీరాని కళ కులగోత్ర నామూపాదులు వాటియందు గృహస్థాశ్రమ ధర్మాలు మొదలైన వాటి లింగ లింగశరీర ధర్మాలైన కర్తృత్వ భావనల ఎందుకల అభిమానాన్ని విడిచి అఖండ సచితానంద పరబ్రహ్మైక్యతను పొందుము శంకర భగవత్పాదుల వారు వివేక చూడమణిలో అహంకార నింద ప్రస్తావన చేస్తూ ఉన్నారు అహంకార గురించి వివరిస్తూ ఉన్నారు सन्तन्े प्रतिबंध पुंस संसार हेतव दृष्ट त मूल प्रथम भवत्यहंकारह अहंकारम वाल अनेक अडंकल संसार तरण चयोरे साधकड़ी कल यहाँकार अज्ञान यूपातर मे ये संबंधों दुरात्मन तवन ल मुक्तिवातालक्षण अहंकारंत लंबंधम न मुक्ति कलोनी वर्ता अहंकारग्रहापद చంద్రవద్విమల పూర్ణ సదానంద్రభ రాహు నుండి విముక్తి పొందిన చంద్రుడు పూర్ణరూపాన్ని పొందినట్లే అహంకార విముక్తి పొందిన జీవాత్మ పవిత్రము అనంతము నిరంతర ఆనందస్వరూపము స్వయం ప్రకాశకము అవుతుంది హమితి ప్రతీతో బుద్ధ్యా ప్రక్లుప్తస్తమసాతిమూఢయా తస్థ నిశేషత వినాశే బ్రహ్మాత్మ భావ ప్రతిబంధశూన్య అజ్ఞానం వలన నేను జ్ఞానినని లేదా బలవంతుణ్ణని కొందరు నేను అజ్ఞానినని లేదా బలహీనుణ్ణని కొందరు ఇలా రకరకాలుగా తమను ఊహించుకుంటూ ఉంటారు ఈ నేను అన్న భావన పూర్తిగా నశించిన సాధకుడే నిరాఘాత బ్రహ్మైక్యతను అనుభూతి చెందుతాడు బ్రహ్మానంద నిధిర్మహాబలవతాహంకార ఘోరరాహినా సంవేత్మని రక్ష్యతే గుణమైండైస్తర్మస్తకై విజ్ఞానాఖ్యమసిమత విచ్ఛిద్య శీర్షత్ర నిర్మూల్యాహిమి నిధి సుఖకరం ధీరోనుభోక్తుం క్షమ బ్రహ్మానందం అనే నిధి అహంకారం అనే భయంకరమైన సర్పంచేత కాపాడబడుతున్నది సత్వరజస్తమో గుణాలు దాని పడగలు విద్వాంసుడైన సాధకుడు వేదాంత బోధల ప్రకారం సాధన చేస్తూ వేదాంత విజ్ఞానం అనే ఖడ్గాన్ని చేపట్టి దాని పడగలు నరికివేసినప్పుడు మాత్రమే ఆ నిధి చేజిక్కుతుంది అంటే साधकु अहंकार निर्मूल जर ब्रह्मक्यत अभूति चंदता यद्दिंचि विषदोषस्फूर्तिरस्ति चेदे कथम आग्याय भवदंता योगिनो मुक्त विषपदार्थ अवशेष శరీరంలో ఉన్నంతకాలం స్వస్థత చేకోరదు అట్లాగే లేశమాత్ర అహంకారం శేషించి ఉన్న ముక్తి లభించదు అహమోత్యంత నివృత్యా తత్తనా వికల్ప సంహృత్యా ప్రత్యత్వ వివేకాదిదమహమస్మితి విందే త అహంకారం యొక్క మూల నాశనం అహంకారం యొక్క సమూల నాశనం భ్రాంతి మొదలైన మనస్సు యొక్క ఆలోచనా తరంగాల విరామం అంతరంగంలోని నిజతత్వంపై అవగాహన ఇవి మాత్రమే సత్య సాక్షాత్కారానికి దారితీస్తాయి అహంకారే క్యహమితి మతి ముంచ వికారాత్మ్యాత్మప్రతిఫలజుషి స్వస్థితిషియ్యాసాప్తనిమృతిజరా దుఃఖబహుళ ప్రతీచిన్మూర్తేస్తవ సుఖతనో సంశ్రుతియ ఆత్మతో తాదాత్మ్యం చెందటానికి అడ్డుపడే అహంకారాన్ని విడిచిపెట్టు అది ఎల్లప్పుడూ మారిపోతూనే ఉంటుంది అది ఆత్మ యొక్క ప్రతిబింబం కావటం వలన మేధస్సు కలదలాగా కనిపిస్తుంది దానివలనే నీవు జనన సంసార చక్రంలో చిక్కుకున్నావు నిజానికి నీ యథార్థ స్వరూపం సచిదానంద పరబ్రహ్మం సదైక రూపిదాత్మనో విభోరానందమూర్తేరవ్యకీర్తే నైవ్య క్వాప్య వికారిస్త వినాహమధ్యా సమముష్య సంస్తి జననమరణాది వికారరహితుడవు సర్వ్యాపకుడవు నిష్కళంకుడవు అయిన నీకు అహంకార తాదాత్మ్యం సంసార సంసారబంధం కలిగింది ఇదే లేనిచో నీవు సదా ఆనందస్వరూపమైన పరబ్రహ్మానివి తస్మాదహం స్వశత్రుం భోక్తుర్గే కంఠవత్ ప్రీతి తస్మాదహంకారమిమం స్వశత్రుం భోక్తుర్గే కంఠవ ప్రతీతం విచ్ఛిద్య విజ్ఞానమహాసి స్ఫుటంత్మసామ్రాజ్యసుఖం యథేష్టం లో దిగిన ముళ్ళు తినేవానికి ఎలా అడ్డుపడుతుందో అలాగే అహంకారము నీ శత్రువై అడ్డుపడుతోంది జ్ఞానం అనే ఖడ్గంతో ఆ అహంకారాన్ని ఛేదించి ఆత్మసామ్రాజ్యాన్ని చేరుకొని ఆనందించు తోహమాదేర్వినివర్త్య వృత్తి సంత్యక్తరాగ పరమాధలాభ తూష్ణీ సమాస్వాత్మసుఖానుభూత పూర్ణాత్మన బ్రహ్మణి నిర్వికల్ప అహంకారం యొక్క పోకడలను నిగ్రహించి రాగరహితుడవై మౌనం వహించి ఆత్మసుఖానుభవంలో వర్ధిల్లు సమూలకృత్ మహానహం పునర్వృల్లేఖిత సద్యదిచేత క్షణం సంజీవ్య నిక్షేపశత కరోతి సంజీవ విక్షేపశతం కరోతి నభస్వత ప్రావృషి వారిదోయ వర్ష ఋతూనందు మేఘం వాయు ప్రభావంచే మళ్ళా మళ్ళా వర్షిస్తుంది అట్లాగే అహంకారం పూర్తిగా నిర్మూలించబడినా క్షణమాత్రం మనస్సులోకి తిరిగి వస్తే మళ్ళీ వేళ్ళు కొని అనేక విక్షేపాలకు కారణమవుతుంది భగవత్పాదుల వారు క్రియ చింత వాసనల పరిత్యాగం గురించి వివరిస్తూ ఉన్నారు నిగృహ్య శత్రోర సేవ సంజీవన హేతు జంబీర వృక్షం అంటే దెబ్బ చెట్టు మొదలకు నరికివేయబడిన నీళ్లు లభిస్తే తిరిగి చిగిర్చి పెద్ద వృక్షంగా వృద్ధి చెందుతుంది అట్లాగే అహంకారం తన ఉనికిని కోల్పోయిన చింతన అంటే ఇంద్రియార్థాల గురించి ఆలోచనలు వాటివల్ల పునర్జీవితమై ప్రబలమవుతుంది విషయచింతన ఏమాత్రం చేయరాదని భావం దేహాత్మనా సంస్థ కామీ విలక్షణ కామయత కథం సార్ అతో అర్థ సంధాన పరత్వమేవ భేద ప్రసక్త్యాభవబంధహేతు శరీరంతో తాదాత్మ్యం చెందినవాడే ఇంద్రియ సుఖాలను కామిస్తాడు అట్లు కానివాడు కామించడు కదా కాబట్టి ఇంద్రియార్థచింతనే ద్వైత భావనలను పెంచి బంధహేతువు అవుతున్నది కార్యప్రవర్ధనాద్బీజ ప్రవృత్తి పరిదృశ్యతే కార్యనాశాత్ బీజనాశస్తస్మాత్ కార్యం నిరోధే కామబీజం అంటే ఇంద్రియార్థాల పట్ల కోరిక సకామకర్మల వల్ల మరింత వృద్ధి అవుతుంది ఈ కర్మలను మానివేసిన కామబీజం కూడా క్రమేణా నశిస్తుంది కాబట్టి చిజించి నిష్కామ కర్మలను చేయవలే వాసనా వృద్ధిత కార్యం కార్యవృద్ధ్యాచ వాస సర్వధాపం సహ సంసారో నవర్తతే అట్లాగే కామబీజం వల్ల ఫలాపేక్షతో చేసే కర్మలు వృద్ధి చెంది అవి తిరిగి కామబీజాన్ని పెంపు చేస్తాయి అందువల్ల మానవుడి సంసార చక్రం ఎడతెగగా సాగుతూనే ఉంటుంది సంసారబంధ విచ్ఛిత్ై తద్వయం ప్రదహేద్యతి సంసారబంధ విచ్ఛిత్ై తద్వయం ప్రదహేద్యతి వాసనా వృద్ధిరేత్యాం చింతయా क्रियाया बसार चक्रीन छेदा की साधक कामिनी सकामकर्मू ज्ञानाग्निचे दहि विषयचिंतन सकामकर्मल भस्मीपटलम अड़े संसार बंध तेज्यां प्रवर्धम सासुतिमात्म త్రయాణ క్షయోపాయ సర్వస్థాసు బ్రహ్మ మాత్రవోకనై సద్భావ వాసన్రయం లయమశ్ను సమకర్మలను విషయచింతనను ఇంద్రియార్ధాల పట్ల ఆకర్షణను దహించటానికి మన దృక్పథాన్ని మార్చుకోవాలి సర్వకాల సర్వావస్థలలోనూ సర్వ వస్తువులను బ్రహ్మమయంగా చూడాలి పరబ్రహ్మంతో తాదాత్మ్యం చెందటానికి పడే ఆరాటం వల్ల ఈ మూడు నాశనమవుతాయి క్రియానాశే భవే చింతనాశస్మాత్ వాసనాక్షయ వాసనా ప్రక్షయో మోక్ష సా జీవన్ముక్తిష సకామకర్మలు విషయచింతన నాశనమైనప్పుడు కామబీజం కూడా నాశనమవుతుంది అంటే జీవించి ఉన్నప్పుడే కోరికలు నశిస్తాయి అదే జీవన్ముక్తి సద్వాసనా స్ఫూర్తి విజృంభణే సతి క్యసో విలీనాప్యహమహమాదివాసన అతి ప్రకృష్టాప్యరుణ ప్రభాయా విలీయతే సాధు యథాతమిస్రా ఎంత దట్టమైనటువంటి చీకటైన సూర్యోదయంతో మాయమైనట్టుగా బ్రహ్మసాక్షాత్కారం కొరకు వాంచ తీవ్రమైతే అహంకారజనితమైనటువంటి కోరికలు వెంటనే నశిస్తాయి తమస్తమకార్యమనర్థజాలం నృశ్యతే సత్యుది త్వయానందరసానుభూత నైవస్తి బంధో నుఃఖగంధ ఎంతటి అంధతామిశ్రమైన భానుోదయంతో మాయం కావాల్సిందే అట్లాగే పరమానంద సాక్షాత్కారం అయినప్పుడు బంధాలు దుఃఖాలు పారిపోవలసిందే ఆ పిమ్మట శంకర భగవత్పాదుల వారు ప్రమాద నింద దృశ్యం ప్రతీతం ప్రవిలాపయన్ సన్ సన్మాత్రమానందఘనం విభావన్ సమాహితస్ సమాహితరం కాలం నయేథా సతి కర్మ బంధే దృశ్యమానమైనది బాహ్య ప్రపంచం ఆలోచన జనితమైనది అంతర్ప్రపంచం ఈ రెంటినీ కూడా నేతి నేతి ఇది బ్రహ్మం కాదు ఇది బ్రహ్మం కానేరదు అనే సాధనతో నిషేధించి పరమానందస్వరూపమైన పరబ్రహ్మంపై ధ్యానం చేస్తూ ప్రారంధకర్మ మిగిలి ఉన్నంతకాలం అత్యంత జాగ్రత్తతో గడపాలి ప్రమాదో బ్రహ్మనిష్టాయా నర్తవ్య కదాచన ప్రమాదో మృత్యురిత్యాహ భగవాన్ బ్రహ్మణుత బ్రహ్మసుతుడైనటువంటి సనత్కుమారుడు ये मरपात तन मृत्यु तो सामनम काब्ठी ब्रह्मनिष्ठो साधन ल जागरूकता अत्यावश्यक न प्रमादा नदोन्यो ज्ञास्वस्वत मोहस्तो हंधस्तो बंधस्तो व्यथ ज्ञान साधन चेसेवा తమ స్వస్వరూపానుసంధానంలో ఏ మరుపాటుతనాన్ని చూపటానికి మించిన అనర్థం మరొకటి లేదు ఎందుకంటే దాని వలన మోహం మోహం వలన అహంకారం అహంకారం వలన బంధన ప్రాప్తి చివరికి దుఃఖం కలుగుతాయి విషయాభిముఖం దృష్ట్యా విద్వాంసమే విస్మృతి విక్షేపయతి ప్రియం జారస్తీ తన విటుణ్ణ్ణి మభ్యపెట్టినట్లు విషయోన్ముఖుడైన జ్ఞాని యొక్క ఆత్మతత్వాన్ని ఏమరుపాటుతనం లేదా మరుపు కప్పిపుచ్చి విషయాశక్తిని పెంచివేస్తుంది యథా ప్రకృష్టం శైవాళం క్షణమాత్రం నేతి ఆవృణోతి తాజ్ఞం వాటి పరాంగ్ముఖం తటాకంలోని నీటిపై ఆవరించిన నాచును తొలగించిన మరుక్షణం తిరిగి అది ఆ నీటిని ఎలా కప్పివేస్తుందో అదేవిధంగా మాయ లేదా అజ్ఞానం విషయాసక్తుడైన సాధకుణ్ణి ఆవరించి మోహంలో ముంచివేస్తుంది చ్యుతీత్తమీషత్ బహిర్ముఖం సన్నిపతేతస్త ప్రమాదత ప్రచ్యుతీలిపాన పంతిధ చే మొదటి మెట్టు మీద పడిన బంతి మెట్టు తరువాత మెట్టు ఆగకుండా దొల్లుతూ కిందికి చేరుతుంది అదేవిధంగా లక్ష్యచ్యుతి అంటే ఏమొరపాటుతనం సాధకుణ్ణి ఇంకా ఇంకా బాహ్య ఆకర్షణల వైపుకు మరల్చి అధపాతాళానికి దిగజారుస్తుంది విషయ్వావిషేత సంకల్పయతి తద్గుణాన్ సమ్యక్ సంకల్పనా కామ కామాత్మం సహ ప్రవర్తనం విషయాశక్తి వల్ల ఆయా విషయాల గుణాలపైకి మనసు మరలుతుంది విషయ గుణ సంపర్కం వలన కోరికలు కలిగి ఆ కోరికల సాధనకు సాధకుడి మనస్సు పరిగెడుతుంది అత ప్రమాద అన్న పరోస్తి మృత్యుర్వివేకినో బ్రహ్మవిధ సమాధౌ సమాహిత సిద్ధిముపైతి సమ్యక్ సమాహితాత్మాభవ సవధాన జ్ఞాని అయినటువంటి సాధకుడికి ఏకాగ్ర చిత్తంలో ఏ మొరపాటుతనం మృత్యువు కంటే కూడా ప్రమాదకరం ఏకాగ్ర చిత్తం కల సాధకుడు ఎంతో జాగ్రత్తగా మెలిగినప్పుడే సంపూర్ణ విజయాన్ని సాధిస్తాడు కాబట్టి ఎంతో జాగ్రత్తగా మనస్సును పరబ్రహ్మం మీద ఏకాగ్రం చేయాలి తతస్వరూప విభ్రంశో విభ్రష్టస్ పత్యథ పతిత్య వినా నాశం పునర్నారోహ ఈక్ష్యతే ఏమరపాటుతనం వల్ల సాధకుడు తన నిజతత్వాన్ని మరిచి పతనం అవుతాడు పతనమైన సాధకుడు జ్ఞానమార్గంలో తిరిగి ఆరోహించటం ఎంతో అరుదు